మధుసూదన సరస్వతి గారి ప్రార్థనా శ్లోకం ఒకటి ఉంది యశ శ్లోకంలో లేదు అది అద్వైత సిద్ధిలో ఉంది అది మరి మధుసూదన సరస్వతి చదువుతున్నారు ఆ ప్రార్థనా శ్లోకం చెప్పమంటారా వంశీ విభూషతరాఫా పీతాంబరాణిబలాథరోష్టా పూర్ణేందూసుందరముఖా అరవిందనేత్ర అని ఆయన ప్రార్థన స్వాము ఎంత బాగుందో చూడండి మళ్ళీ మళ్ళీ చెప్పండి కానీ నవర్ణశ్రమాచార ధర్మా ధ్యాన అనాత్మాశ్రుయాహం మమాధ్యా సహానా అదేకోవశిష్టవ కేవలోహం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా అనాత్మాహం మధ్యాస అది అంత సమాస పదం దాన్ని ఒక్కదాన్ని స్పృశించినాను కొంచెం వివరంగా చెప్పే బాగుందని నాకు అనిపించింది దాంట్లో మీకు ఆ పదములను మీరు పట్టుకోండి ఆత్మ అనాత్మ ఆత్మ అంటే నా స్వరూపం అనాత్మ అంటే నేను కానిది ఈ టేబుల్ నేను కాదు అని చెప్పాలా అక్కర్లేదు ఎందుకంటే ఈ టేబుల్ నేను అని ఎవడో అనుకోవట్లేదు కదా ఎవడో అనుకోవట్లేదు కానీ టేబుల్ నాది కాదు అది చెప్పాలి అహం అధ్యాస లేదు టేబుల్కి కానీ మమధ్యాస నెత్తిమీద జుట్టుకి అహమ్మధ్యాసం ఉందా మమ్యాసం ఉందా ఏమో చెప్పలేము ఒకప్పుడు అహం అంటాడు ఒకప్పుడు మమ అంటాడు కాబట్టి కేబులు అనాత్మయడలా అహమ్మధ్యాస లేకపోయినా మమాధాస కలదు మెండో బంగారం వేసుకుంటారు దీనికోసం స్త్రీలే కానక్కర్ల పురుషులు వేసుకుంటారు ఈ రోజుల్లో మా సన్యాసులు మాలకే బంగారం పెట్టుకుని వేసుకుంటారు పెట్టారు సరే పురుషులు ఏవో బంగారుపు గోల్డ్ చెయిన్ నెల వేసుకుంటారు లాకెట్ అంటారు అది లాకెట్ ఏదో సంంగ్ పొత్త పెడతాడు ఆ లాకెట్ లో దేవుడు బొమ్మ పెడతారు ఇది కొత్త మతం ఇది ఒక కొత్త రకం మతం ఏదో దేవుడు బొమ్మ ఉంగరాలు పో దేవుడు బొమ్మ లాకెట్ లో దేవుడు బొమ్మ దేవుడు హృదయంలో ఉండాలి తప్ప ఏం చెప్పమంటారు పిచ్చి ఎదువ విధాలు అనే దానికి దృష్టాంతం దాని మీద మమ అనే అధ్యాసం ఉన్నది స్త్రీలే కామెక్కర్లేదు పురుషులకు కూడా మమనే అధ్యాసం ఉన్నది సో ఈ విధంగా అనాత్మ అంటే ఆత్మకాని దాని గడవ నాది అనే భ్రమ అధ్యాసంటే భ్రమంలో అధ్యాసంటే భ్రమ నాది అనే భ్రమ ఆత్మకాని దాని గడవల నేను అనే భ్రమ ఏది ఆత్మ కాదో దాన్ని ఎదల నాది అనే భ్రమ నేను అనే భ్రమ ఇది మానవులను సంసార బంధంలో తిప్పుతూ ఉంటుంది మానవులను మానవులు ఎవరు లౌకికులు అర్థకామ పరాయణుల అలా సంసార బంధంలో తిప్పుతూనే ఉంటుంది అక్కడితో తాగదు కర్మకాండ వాళ్లను కూడా తిప్పుతూనే ఉంటుంది అక్కడితోటి కూడా అతడు ఉపాసన వాళ్ళని కూడా తిప్పుతూ ఉంటారు ఈ మహామాయ ఈ భ్రమ వేదాంతులు అనుకునే వాళ్ళు కూడా ఈ భ్రమలో కొట్టుకుపోతూ ఉంటారు దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకొని దాని నుంచి మీరు విముక్తిని పొందగలిగితే మీరు కృతార్థమైపోతారు అయితే జనం ఎలా ఉంటానంటే ఏదో పొడవుదో ఆయన ఏదో ఏదో ఉందని చెప్తాడు విన్నా ఉందని అలవాటుకుంటూ ఉంటాడు అంతే తప్ప అధ్యాసను మనం విడిచిపెట్టాలి అనేటువంటి ఆ నిష్టరే కానీ లే ఆయన ఏదో చెప్తాడు విన్నాం సాయంత్రాల పూట ఖాళీగా ఉంటారు కదా ఇంటికి వంట్రోల్ వేసుకుని వచ్చేస్తే ఇంటికి వెళ్ళి భోజనం చేసుకోడుకోవచ్చు స్త్రీలు పురుషులు అయితే అమ్మగారు వంట వండేసి పెడతారు మనం వెళ్ళే క్లాస్ అయి వెళ్ళేప్పుడు వంట సిద్ధంగా వంట భోజనం చేసుకోవచ్చు ఈ సాయంకాలం టైంలో కొంచెం ఎదురున్నాం పుణ్యం పురుషార్థం అని వెళ్తారు తప్ప అలా ఎలాంటి దాన్ని వంట పట్టించుకున్నామనే దృష్టి తక్కువగా ఉంటుంది అలా ఉండరాదు అలాంటి పొరపాటు మీరు చేయకండి అని నేను మనం చేసుకోవచ్చు మీరు ఈ అధ్యాసను నెట్టిగా పట్టుకోండి మీరు పట్టుకోండి అంటే ఇప్పుడు శీర్షాసనం ఏమనో లేకపోతే మాల పట్టుకునే జపం చేయమనో నేను చెప్పట్లేదు నేను శీర్షాసనం ఏక్కర్లేదు దీన్నైతే జపం ఏమి చే అది నమే ధారణ ధ్యాన యోగాద యోపి అని అనేసం ఇక్కడ చేయాల్సిందల్లా ఏమిటంటే నేను ఎలా బతుకుతున్నాను అని మీరు విశ్లేషణ చేయాలి ఎవరికి వారు చేయాలి విశ్లేషణ చేయాలో చెప్పడం నా వంతు ఆ పన్ను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను కనుక వస్తువు ఎదకుండా పెట్టుకుని మునగాడ నుండి నేను వచ్చి కూర్చున్నాను కనుక విచారణ ఏ విధంగా చేయాలో చెప్పడమే నా వంతు అది అది నా వంతు కానీ ఆ విచారణని ముందుకు తీసుకెళ్లి ఒత్తు మీకే అవుతుంది సో నేను ఎలా బతుకుతున్నాను అని ఎవరికి వాడు చేయాలి మీరు విచారణ చేయడం మొదలు పెడితే అద్భుతమైన పరివర్తన మీకే అనుభవానికి ఆ పరివర్తన కారణంగా ఒక ఫ్రీడమ్ మీకు అనుకోవాలి ఫ్రీడమ్ ఎలా బతుకుతున్నాను అంటే నేను నాది ఇప్పుడు సత్యలు సెంటర్ విన్నారా ఏదము చెప్పాను నేను మళ్ళీ పట్టండి సత్యుల్ సెంటర్ విన్నారా ఎప్పుడైనా మీలో కాలేజీలు హై స్కూల్లో చదివిన వాళ్ళైతే వృత్తము కేంద్రము అని రెండు వృత్తము సత్య దానికి పొట్టలో చుక్క హోటి ఉంటుంది కదండి కేంద్రము ఈ కేంద్రము దానికి రేడియస్ అవుతుంది రేడియస్ అంటే దాన్ని తెలుగు వ్యాసార్థము అంటారు వ్యాసము అంటే డయామీటర్ వ్యాసార్థము అంటే రేడియస్ ఎందుకన్నా విన్నారా మాటలు వినకపోయినా కూడా ఇప్పుడు చెప్తుంటే కూడా అర్థం అవుతుంది కదా సర్కిల్ శంకరం సర్కిల్ శంకరం ఇప్పుడు బొంగరం తిరుగుతూ ఉంది అనుకోండి బొంగరం ఎప్పుడైనా తిరుగుదా తిరుగుతూ ఉంటుంది అనుకోండి దాని సెంటరు ఆ చుక్క దాని శక్తులు ఆ చుక్క చుట్టూ అదే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే అది అక్కడ అదే సెంటరు అదే శక్తులు అన్నట్టుగా ఉంటాయి ఇంచుమించు మనుషులు బతుకుతూ ఉంటారు అంటే నేను ఉన్నాను అంటే దేహం అనే సెంటర్ ని బేసిస్గా పెట్టుకుని నేను ఉన్నాను అంటాడు నేను బ్రతుకుతున్నాను అంటే దేహం అనే సెంటర్ ని బేసిస్గా పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను అని అంటాడు మరి సర్కిల్ ఏమిటి అంటే నాది నా ఇల్లు ఆ సర్కిల్ నా ఇల్లు నా వాకిలి నా పొలము నా ధన కనక వస్తు వాహనాలు నా భార్య ఒక అమ్మాయిని కొట్టుకుని ఆ సర్కిల్ మీద కూర్చోబెట్టాడు సర్కిల్ ఉంటుంది కదా సెంటర్లో నేను సర్కిల్ మీద ఉన్నవన్నీ నాది ఒక అమ్మాయిని కొట్టుకుని దాని మీద కూర్చోబెట్టాడు ఆవిడికో సెంటర్ ఉంటుంది ఆ సెంటర్కి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ మీద వీడిని కూర్చోబెడుతున్నాడు చూసారా కూర్చోబెట్టి ఇలా చేయి అలా చేయని చెప్పేసి ఆర్జినల్ జారీ చేసుకోండి చేస్తే మంచివాడు చేయకపోతే దృష్టి ఆవి ఎక్క కూడుతుంది సో మొత్తం మీద ప్రతి వాళ్ళు ఇలాగే ఉంటారు ఆ సర్కిల్ ఉంటుంది మధ్యలో సంగారు మీరు లోకంలోకి వెళ్ళారనుకోండి అక్కడ ఎవరైనా నా ఇల్లు నా బాసిలి నా కారు నా కొడుకు నా భార్య అప్పటి అలా అనకూడదండి అని ఎవరైనా చెప్తారు లోకం అదంతా కరెక్ట్ అని మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి నా భార్య నా కొడుకు నా పూత నలుగురు కలిసి వెళ్ళారనుకోండి అక్కడ ఉండే పూజారి అలా అనకూడదయా అఖ్యాసది అని చెప్పాడ మీకు ఆయన ఏం కూడా ఆయన అంటాడు కరెక్ట్ అని చేయిస్తాడు ధర్మవతిని సమేతస్యా అని సా కుటుంబస్య అని విభక్తి లోప విభక్తి కూడా సరిగ్గా లేకుండా ఆ కుటుంబ పేరు పెట్టే అంటే దీర్ఘంగా ఉంటే బాగుంటుందని పెడతాడు విభక్తి జ్ఞానం ఉండదుగా ఏదో సంకల్పం కూడా చేయించి దాంట్లో భయం పట్టింటి వాళ్ళని కూడా పెట్టాడు కాదు సో ఏదో సంకల్పం చేస్తాడు కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళినా పూజ చేసిన కర్మ ఏ కర్మ చేసినా అది నాది సత్యం నేను శనిత దాన్ని బలపరుస్తుంది తప్ప దాన్ని ఇజ్జామిన్ కూడా చేయదు పద్దెనిమిదిలో మాట్లాడటండి ఎగ్జామిన్ కూడా చేసేందుకు మీకు అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఉపాసకులు ఉన్నారు ఈ ఉపాసకులు పెద్ద జిడ్డు కింద తయారు చేశారు ఆ ఉపాసనలో ఆ ఉపాసనలో ఆముదం క్యాస్టరాయిల్ని నెత్తికి రాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఈ ఉపాసనల పేరుతో వాళ్ళంత ఆందోళన చిత్రమైన విశ్వాసములు చిత్రమైన విశ్వా ఏదో కొంత విశ్వాసం లేదా ఉపాసనను అడవదు నేను ఒప్పుకుంటాను ఏదో పరమాత్మ సర్వ జగద్వ్యాపకుడు సర్వశక్తిమంతుడు సూర్య చంద్రాలను నిలబెడుతున్నాడు నక్షత్ర మండలంలో ప్రకాశిస్తున్నాడు చెట్టు జన్మలలో ప్రాణశక్తి రూపంగా ప్రకాశిస్తున్నాడు ఈ భూమండలాన్ని అటు ద్విలోకమును నిలబెట్టే చెబుతున్నాడు అనే ఆ ఆ పరమాత్మను పాపన చేయటం ఎంతో కొంత భేద బుద్ధి లేకుండగా నేను భక్తుడను అనే బుద్ధి లేకుండగా ఆ ఉపాసన నడవదు అంటే ఎక్కువంటి భేదమాశ్చిత్య అని శంకర్లతో అన్నారు కొద్దిపాటి భేదాన్ని పెట్టుకుని ఉపాసన నడుస్తూ ఉంటుంది అది వైదికమైన ఉపాసనలు అలా ఉంటాయి వీళ్ళు చేసే ఉపాసనలు అలా కాదు ఈ క్యాస్టరాయి ఉపాసనలు ఇవన్నీ జిడ్డు వాటి ఈ సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క దృష్టి అసలు ఉండనే ఉండదు అంతా కూడా చిత్ర విశ్వాసములు ఆ నమ్మకాలు అవి చిత్రంగా ఉంటాయి ఇంకా అంతకంటే నేనేమంటాను కొన్ని సందర్భాల్లో చాలా విడ్దూరంగా ఉంటాయి ఆ నమ్మకాలు ఇంకొన్ని సందర్భాల్లో చాలా వికృతంగా ఉంటాయి అంటే ముక్కు మీద వేలు ముఖముఖాలు చూసుకునేట్లా ఉంటాయి ఏమీ బాగుండవు ఇదంతా ఉపాసన పేరుతో నడిచిపోతూ ఉంటారు అక్కడికి వెళ్తే అహం అమా అనేది తప్పని వాళ్ళు చెప్తారా లేకపోతే అవి కరెక్ట్ అని చెప్తారా వేదాంతంలోకి వస్తే ఈ వేదాంతలు కూడా ఈ మధ్యన ఏం చేశారంటే అహమ్మ తప్పు అని చెప్పి మనం వీళ్ళని సంతోష పెట్టలేము వీళ్ళని మెప్పించలేము వీళ్ళని వీళ్ళు మెచ్చితే గాని మనకి బ్రతుకులేదు వీళ్ళు మెచ్చాలి వంద మందిని మెప్పించాలి ఒక వెయ్యి మెప్పిస్తే వాళ్ళు శిష్యులు అవుతారు వాళ్ళు శిష్యులైతే ఏదో ఉంటుంది అని కాబట్టి ఈ కూడా ఒక అహం మమ పెట్టేసుకున్నాడు అహం ఏమిటి నేను స్వామీజీని అహం మమేమిటి నా ఆశ్రమము నా శిష్యులు ఆ సర్కిల్ సెంటరు అర్థం అవుతుంది అన్నది అవుతుందా అర్థం అవుతుందా మీద ఉన్నవన్నీ అనాత్మ ఆ సెంటర్ కూడా అనాత్మ ఇప్పుడు మీకు అనాత్మాశ్రయాహం మమాధ్యాస ఇప్పుడు దీంట్లో ఇంకో చెప్తా ఏంటంటే ఈ సెంటర్లో ఈ సర్కిల్ లోపల కొంత స్పేస్ ఉంటుంది అంటే నాది నేను నాది కొంత స్పేస్ ఉంటుంది నేను మతం కూడా నడుతాడు నా మతం ఇంకొకటి మతము నా మతం ఇంకొకటి కులము నా కులము ఇంకొకటి వర్గము నా వర్గం ఇంకొకటి ప్రాంతము నా ప్రాంతము అంటే పది యాభి మద్రాసి ఇంకొకటి దేశము ఇంకొకటి దేవుడు నా దేవుడు గమనించడం కులదైవం అంటాడు అంటే కులం అంటే నా కులము నా కులానికి దైవము ఇవన్నీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే ఈ రోజున నారాజు పూర్తిగా దీన్ని అధ్యాసరా బాబు అని చెప్పడానికి భయం వేస్తుందండి పట్టుకొట్టి ఏ మూలైనా పెట్టుకొట్టినా కూడా దిక్కు ఇలాంటివి చెప్తాడా వీడంటే అలాగే తయారయ్యాడు వేదాంత సందర్భంలో చెప్తే వాడు ఎవరు లజకేస్తున్నాడు ఏమిటి అనే అంటే ఆ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో చాలా లోతుగా వెళ్ళిపోయింది ఇప్పుడు సరే కమింగ్ బ్యాక్ టు నేను అలా అప్పుడప్పుడు పై సాగి బయటకు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఉంటాను ఆ సెంటర్ ఉంటుంది ఆ శక్తిలో ఉంది సెంటర్ ఉన్నంతకాలము శక్తిలు ఉంటాయి శక్తి ఉన్నంత కాలము ఎంతలో ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసిన నేను అంటున్నంతకాలము నాది ఉంటుంది నాది అంటున్నంత సేపు నేను ఉంటుంది ఓకే కొంతమందికి ఈ సత్యులు కొంచెం విశాలంగా ఉంటుంది అంటే నా పొలం నా మతం అంటూ ఉంటారు కొంచెం పెద్దదిగా ఇండియా నా నా నా అన్నదానికి నా కులం అన్నదానికి కొంచెం తేడా ఏం లేదు నా డబ్బు అన్నది మరీ చిన్న శక్తి లేదు నా కులం అంటే కొంచెం పెద్ద విషయాలు బట్ స్టిల్ శక్తిలో ఒక కులమే ఆ శక్తిలో వస్తుంది మిగతా కులాలనే బయటకు అది కాబట్టి ఇలానే మనం బతుకుతున్నావా లేదని చెప్పండి ఇలా బతుకుతున్నావా లేదా నా గురువు ఇంకొకటి గురువు నా గురువు మన దాంట్లో గురువుని నా గోత్రం అని గోత్రం పెట్టండి నా గోత్రం లేదు నీ గోత్రం లేదు అక్కడితో దాటి ఉండదు మా గోత్రం దాని గొప్పది నీ గోత్రం అంత గొప్పది కానీ హరిత సగోత్ర హరిత సగోత్రం అది గోత్రం లేదండి ప్రపంచంలో సగం మంది అదే గోత్రం దానికి విశేషం లేదు మరి ఏ గోత్రానికి విశేషం మా గోత్రం విశేషం భారద్వాజ సగోత్రం వీడి సాకుడ సాధించబైపు ఉందనుకుంటాడు విభక్తి జ్ఞానం ఉండదుగా భారద్వాజసే గోత్రం అనుకుంటుంది భారద్వాజ స్వగోత్రం ఓకే అసాధపడాలి ఎనివే గోత్రము నక్షత్రము నా నక్షత్రం అది అశ్విని వీడి నక్షత్రం వీడి అశ్విని మేన మేనత్వ కొడుకు మేనమావ కొడు కొడుకు నా రాశి ధనుస్సు రాశి నాది నాది నాది ధనుస్సు రాశి ధనుస్సు రాశి అంటే ఏంటి నక్షత్రాల పైన కనబడతాయి అది ధనుస్సు రాశి అవి వీడివి ఇంక మళ్ళీ నా వేదము నా వేదో యజుర్వేదం నీ వేదం ఏంటివేదం వాటి రుక్వేదం జరిగింది లేదు వీడిర్వేదం ఒకటి దాంట్లో నాది నేను నేను నాది కొన్ని చోట్ల ఈ నాది మరి అల్పంగా ఉంటుంది నా డబ్బు నా పర్సు అల్పంగా ఉంటుంది నీ తోటలో కొంచెం విశాలంగా ఉంటుంది నా గోత్రం నా మతం విశాలంగా మొత్తం మీద ఓ సెలు ఆ లోపల ఒకసారి కాదు అవునండి మీరు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్పండి నేను బ్రహ్మోద్యోగ పేరులో ఇక్కడికి వచ్చి పాటంలో అడుగుతున్నాను కదా ఇక్కడ ఆ సర్కిల్ సెంటరు పెంచే ప్రయత్నమా తీసేసే ప్రయత్నం ఉండాలి కాదు ఉంది మీరు కొత్తగా వచ్చారు తర్వాత మీరు అనేక ఆశ్రమాలు చూస్తూ ఉంటారు అక్కడ నాది నేను పెంచే ప్రయత్నం ఉంటుందా తీసేసే ప్రయత్నం ఉంటుందా మీరు గమనించారా ఆ తేడా గమనించారా కాబట్టి ఈ సర్కిల్ పెట్టుకుని ఆ సెంటర్ లాగా బ్రతుకుతూ ఉంటారు బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకులో ఫ్రీడం లేదు అని మీకు తెలియట్లేదు ఎందుకంటే మీరు ఆ సర్కిల్ లోపలే ఉండాల్సి ఉంటుంది ఆ సెంటర్ గా ఆ సర్కిల్ లోపలే బ్రతకాల్సి ఉంటుంది ఇది ఎలా ఉందంటే జైల్లో బ్రతుకుతున్న వాళ్ళకి మనకి తేడా జైల్లో గోడలు ఇకటం సివిల్ తోటి కట్టి మన గోడలను భావాలతో నిర్మాణం చేస్తాం ఒకప్పుడు ఇతర తోటి జైలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది ఈ భావాలతో కట్టుకున్న జైల్లోంచి వీడు బ్రతుకుండగా వీడు బతికి రా జైలు బతికి ఆ జైలు లోపలే చచ్చిపోతుంది దేశాల్లో లైఫ్ ఇంప్రెజన్మెంట్ అని ఉంటుంది ఇక్కడ లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటే పదిహేను ఏళ్ళు ఇక్కడ ఇండియాలో ఇండియాలో ఒక ఫ్లాగ్ ఉంటే అంత గట్టిగా ఏమి ఉండదు క్రిమినల్స్ని నాన్ క్రిమినల్స్ని ఒకే డాట కట్టేస్తూ ఉంటారు అంత లా అంత బలంగా ఉంటుంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పదిహేను ఏళ్ళే దాంట్లో మంచి బిహేవియర్ బాగా ఉంటే పన్నెండు ఏళ్ళకి తగ్గిస్తారు ఈ లోపల ఆగస్టు పదిహేను వచ్చిందని చీఫ్ మినిస్టర్ గారు ఉదిలిపెట్టే వింటే ఇంకో ఏడాది తగ్గి పదకొండు ఏళ్ళకి కానీ అమెరికా దేశాల్లో డైర్ అంటే హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ జైలు అంటే వాడి వయసు ముప్పై హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ జైలు అని శిక్ష తీస్తారు డై ఇంజిజియర్ మెని పీపల్ మన వల్ల అహం మమ అనే అధ్యాసలో మనం ఇయ్యలేని అనుభవించాయి మీరు గమనించారా సో సెంటర్ ఉన్నంత వరకు ఆ శక్తిలో ఉన్నంత వరకు రెండు కనుషుంటాయి ఒకటి ఉంటాయి ఇంకోటి ఉంటుంది మన జీవితము ఒక జైల్లో బతుకుతున్న వాడి జీవితం అంటే మీరొచ్చు మాకు ఫ్రీడముంది అని ఏ ఫ్రీడముంది మీకు మీ కులం వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు ఫ్రీడముంటే కులం దాటి పెళ్లి చేసుకోవాలి వస్తే అప్పుడే అలజడి ప్రారంభం అయిపోతుంది ఏది కదా తర్వాత ఇలాగే ఉంటున్నాయి ప్రతి దానికి అలాగే మీకు ప్రయడము ఏళ్ళలో ఉన్న వాళ్ళకి ఫ్రీడము ఉంటుంది కదా ఎలా ఉంటుందో క్రీడము వాడి సెల్ లోపల వాడు ఏ కూర్చోవచ్చు గడువు అలాంటి ప్రేడం ఉంటుంది సాయంకాలం పూట సెల్ వచ్చి బయటకు విడిచి అప్పుడు ఆ ఏం లోపల కాంపౌండ్ లోపల గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో ఉన్న వాలీబాల్స్ నాలుగు ఫుట్బాల్సు ఇలాంటివి పడేసి పెడతారు అది ఆడుకోవచ్చు లేకపోతే ఇలాంటి వాకింగ్ విశేషం కూడా చేసింగ్ కాదు ఆ నాలుగు గోడల లోపల మనం అలా బ్రతుకుతూ ఉంటాం మనకు ఆ శ్రేడము చాలా ఈజీలు చేసేటం ఆ గోడల మధ్యన మనం కట్టుకున్న గోడల మధ్యన వీడు బ్రతుకుతూ ఉంటాడు ఆ జైల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి క్రీడ ఉంటుందో అటువంటి అప్పుడప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ శ్రేడం గురించి పెరుగుతుంది అంటే అంటే కొత్త జైలు అని వచ్చి వీళ్ళకి కొంచెం నడవడానికి స్పేస్ కొంచెం పెంచుతాడు షెల్ సైజు కొద్దిగా జరుగుతుంది అలాంటి క్రీడలు ఏవో భోజనంలోనూ దాంట్లోనూ కొంచెం వెసురుబం చేస్తారు ఆ జైల్లోనే కొంత క్రీడ జరుగుతుంది ఒకొక్కరు తగ్గొచ్చు కూడా మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి విత్ ఇన్ దట్ సర్కిల్ ఓఫీసర్ ఫ్రీడము ఎక్కువ అవ్వచ్చు ఓఫీసర్ ఫ్రీడమ్ తగ్గవచ్చు మొత్తానికి మనం అలాగే జీవిస్తూ ఉంటాము కాబట్టి ఫ్యాక్ట్ ఏమిటంటే జైల్లో ఉన్నవాడు ఎంతో కొంత ప్రేరను అనుభవిస్తూ ఉన్నప్పటికీ వాడికి అప్సల్యుట్ ప్రతి చెప్పడానికి వీళ్ళు అప్సల్యుడు అయితే లేదు అలాగే మనం ఎంతో కొంత ప్రేడమును మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ అంటే నా నా ఇంట్లో నేను ఉంటాను నేను మొనగాడి అనే అదో కొంత ప్రేడ అనుభవిస్తాను నా నా కొడుకుని మీరు ప్రేరణ చూపించడం ప్రారంభిస్తే వాడు వెంటనే మీ ఫ్రీడముని వాడు కట్టే తోకత్తి నా భార్యాన్ని కూడా మీరు గడుబడి చేస్తే తోక కత్తికూడదు అక్కడ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ప్రేడము కొద్దిపాటి ఫ్రీడము ఆ జైల్లో ఉన్నవాళ్ళు మేము మాకు ప్రేమ ఇచ్చేవు కదా అని అలం చేస్తే ఏం చేస్తారు అట్లాంటివి తోక తక్కువ కాబట్టి మతంలో కూడా మీకు ఎంత ఫ్రీడం ఉంటుంది మతంలో ఫ్రీడమేముంటుంది భయం ఎక్కువ ఉంటుంది వైభవం ఆందోళన ఎక్కువ ఉన్నది తప్ప చేయడమే ఉన్నది కాబట్టి ఈ విధంగా జీవిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఆ జైల్లో ఉన్నవాడు బయటకు వచ్చేయడానికి అవకాశం ఉందా అని ఒక ప్రశ్న దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే లోకంలో ఎవరూ కూడా ఈ శక్తులు ఈ శంటూ ఈ దేవి బంధం ఇది ఈ సంసార బంధము పెరుగుతుంది దీని నుండి మనం బయటపడాలి అని ఎవరు అనుకోవటం మీరు కొద్దిగా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు యశస్సుకి పఠానం వచ్చేది కనుక మీకు ఆ సంసార బంధం బయటపడాలనే కోరిక గొప్పో ఉందని నేను అనుకుంటున్నాను మీలో ఎవరో అనుకూల హైదరాబాద్ నగరంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరిలో ఉండకపోతున్నారు వాళ్ళు మనం జైల్లో ఉంది జైల్లోనే ఉంటాం జైల్లోనే కొడతాం జైల్లోనే పెరుగుతాం పోతాం అదే అదే సహజమని అనుకుంటున్నాను అంతే తప్ప ఇక్కడ నుంచి మనం విముక్తిని కొనవచ్చు అని ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు జైల్లోంచి బయటపడ్డాం యపడాలని అనుకుంటున్నారా అది ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడం కాదు నేను మిమ్మల్ని అడిగితే మళ్ళీ అడుగు ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటే ఈ గేమ్ లో అంటే నా ఇల్లు నా లోపత్తు నా కుటుంబము నా కులము నా వర్గము నా సంస్కృతి నా మతం ఎట్రా ఎలా ఉంటాయి ఈ ఈ శక్తులు ఈ బంధం నుంచి బయటపడాలని నేను అనుకుంటున్నా అదొక ప్రశ్న దీని నుంచి బయటపడగలమా అని ఇంకో ప్రశ్న బయటపడవచ్చు నో డౌట్ యు ఆర్ ఫ్రీ టు వర్క్అవుట్ అని తీసుకున్నదండీ నేను మీరందరూ సన్యాసం తీసుకోకుండా చెప్పట్లా ఆ మానసిక సైకలాజికల్ ఫ్రీడమ్ అదికల్ బాంటేజ్ లో మీరు బతకనక్క సైకలాజికల్ ఫ్రీడమ్ నిపాదించవచ్చు బర్త్ రైట్ యూఆర్ వెల్కమ్ టు ఈస్ పాసిబుల్ అయితే ఇంకో ప్రశ్న ఉంది ఈ ప్రశ్న నేను చూసే కరెక్ట్ అనిపించే ఎవరండి నాది నేను అనేవి లేకుంటాయి అంటే బల్ల విముక్తి అంటే అవి లేకుండా పోతాయి నేననేది ఉండదు ఇంకా అహంకారం ఉండదు మమకారం ఉండదు అదే కదా మనం చెప్తున్నారు అనాత్మాశిదయ అహం మమ అధ్యాస అనాత్మంటే విడిచిపెట్టుట విడికి పెట్టుట అంటే దీని నుంచి బయటపడుతుట సంభవమా సంభవమా అయితే నాది నేను అనేది లేకుండా మనము ఈ సమాజంలో బ్రతుక గడుపుతామా అని ప్రశ్న దీనికి సమాధానం ఏదైతే చెప్పమంటారు మన భారతీయ సమాజమే దీనికి సమాధానం చెప్పింది మన ఋషులే దీనికి సమాధానం చెప్పాలి కృష్ణం వాళ్ళు ఏం చెప్పలేదు కృష్ణకి సమాధానం మన ఋషులు ఏమని చెప్పారంటే బ్రతకవచ్చును అని చెప్పారు కాదు సన్యాసము అనే ఒక కూడా కల్పించారు సన్యాసాశ్రమం అంటే ఒక పర్సనాలిటీని విడికి పెట్టేది మన వాళ్ళు మన వాళ్ళు ప్రతి మంచిగా ఒక మూర్ఖంగా అంధవిశ్వాసంగా దారి చేసి పెడతారు మగవాళ్ళనే కాదు ఆ ప్రతంలో కాశీ వెళ్ళి దొండకాయ విడిచిపెట్టాను దొండకాయ కాదు నీ అహం మధ్యాస కా పరమాత్మ నువ్వు అహమ్మమాధ్యాసలు విందుకు పెట్టేవా గంగలో స్నానం చేయడం అంటే జ్ఞానగంగలో స్నానం చేసి కాశీలో పరమాత్మ శివుణ్ణి దర్శించటం అంటే ఆత్మ చైతన్య రూపంగా ఉండే పరమాత్మను సాక్షాత్కరించుకుని దొండకాయ వీలు పెట్టడం అంటే అహమ్మమాధ్యాసను విందు పెట్టడం నాత్మ విందు రూప శివోహం శివోహం అతదవే కోపశిష్టవ కేవలోహం చూడండి ఒక అద్భుతమైన ఆ త్యాగం అనేదాన్ని ఎంత దిగదాచి పెట్టడం దొండకాయ పెట్టడం ఎండకాయ పెట్టడం దాన్ని ఒక దోకు కింద తయారు చేసుకుంటాను ఇదే దోకు ఇదేమే రిస్ చెప్పాలంటే కూడా సిగ్గునీట్ల తయారు అహమ్మ మాట శ్యాసం వెళ్ళి పెట్టాలి అప్పుడు అంటే ఎవరు చెప్తున్నాడు ఈ సమాజంలో కాశీ అన్న ఎంత మిస్ఇన్ఫర్మేషను ఎంత లోతుగా వెళ్ళిపోయేది చూడండి ఇప్పుడు దీన్ని వివర్శ చేయటం కూడా మన వల్ల కాదని అంత లోతుగా వెళ్ళిపోయింది కాబట్టి అలాంటి ఆ ఆ త్యాగం యొక్క అర్థమనే చెడగొట్టు పెట్టాను ఇది వెరీ అన్ఫార్చునేట్ సన్యాసం కూడా అలానే చేసేట ఇప్పుడు నేను ఖాల్ మార్కెట్ డాడీ అని నేను పెట్టాను నరేంద్ర మోడీ గారు కొంతమందికి పెట్టారు ఆ మధ్యన ఒక ప్రసంగంలో అది విని నేను ఏదైతే సన్యాసం గుర్తుకుంటాను గురువు గారిని ఇబ్బంది పెట్టి తొండలు విడిపించి ఆయన చేత తలకాయ పూపించి సన్యాసం గుర్తించుకుంటాడు ఒక పెద్ద గురువు గారు పరిశీలించి ఇద్దరు గురువు గారి కాషాయం కట్టేస్తాడు కట్టేసి మంచి పేరు మంచి కొంచెం ఊతంగా ఉండే పేరు పెట్టుకోం కదా కొంచెం తండ్రి ఇష్టం కాకుండా మంచి ఊతంగా ఉండాలి పేరు నలుగురు నోళ్లలో ఆరింట్లో ఉండాలి అలాంటి పేరు ఏదో పెట్టుకోం కదా పెట్టుకుని ఆచార్య అని పెడతారు ఆచార్య సోం సో అని పెడతారు స్వామి సోంశో ఆచార్య అని పెడతాం శబ్దజ్ఞానం ఉండదు చెప్పి వేదాంతం ఉండదు ఆస్తిపోవేయటం రియల్ ఎస్టేట్ ని పెంచుకోవడం డబ్బు మూట కొడుతూ ఉండటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం సన్యాసాన్ని ఆ విధమైన స్థితికి వీళ్ళందరూ నా శిష్యులు పెట్టుకుంటూ ఉండడం శిష్యుల సంఖ్యను పెట్టుకుంటూ ఉండడం శిష్యుడితే పని చేయించుకుంటూ ఉండడం శిష్యుడి పన ప్రజెప్పడం అందులో పని చేయొచ్చుకోవడం ఏ పన ప్రజంటే అది శిష్యుడి మీద ఉంటుంది శిష్యుడు కామర్స్ శిష్యుడు కామర్స్ వాడు ఆ కామర్స్ చూసిన పని చూసి పెట్టాలి శిష్యుడు వైద్యుడు అనుకోండి ఆయనకి డయాబెటీస్ వచ్చేసి వస్తుంది పాటికి ఆ డయాబెటీస్ ని ఉండాలి శిష్యుడు శిష్యుడు ట్రావెల్ ఏజెంట్ అనుకోండి టికెట్ వరకు పని పెడుతూ ఉండాలి శిష్యులు ఏమి చేతగానే వాడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు శిష్యులు వంట వాడు అనుకోండి బీజే వండి పెడుతూ ఉంటారు నిజంగా శిష్యుడికి ఏ క్వాలిటీ ఉంటే అది మనం వాడేసుకుంటూ ఉంటాం శిష్యులు ర్యాక్ట్ వీళ్ళందరూ నా శిష్యులు వెళ్తూ ఉంటాం ఈ రకమైన వేదాంతం ఒకరికే రాదు కొంచెం ఫిల్మైనది ఎదిగంట తస్మబోహ వేదాంతం వీడి వేదాంతం అంతా కలిపి తస్మబోహాలు వెళ్తాడు ఆ కదా అంతకుముందు ఇంకేము చతు సూత్రంటే అది మెద గ్రంథం అనుకుంటాడు అక్కడ వేదాంతం ఎలా ఉంటుంది మేము ఆచార్యులు వల్ల వెద వెళ్ళితో ఉన్నాడు యథార్థమైన ఆచార్యులైన వేలెత్తితో ఉంటాం వీళ్ళందరికీ నేను పేరు పెట్టాను దాన్ మార్కెట్ ఆ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటే ఏమిటో మీరు గూగుల్ చేసి చదువు చదువు తెలుసుకోండి వాళ్ళు కూడా వేరుకు వేదాంతమే తప్ప అహమ్మమాధ్యాస ఉండే పోయిందా ఆ అహంబమా అధ్యాసకి వేదాంతం కలర్ వచ్చింది మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఈ విధంగా సన్యాసం తీసి పారేసినట్టయిన్ అంటే దాని సొగసు అవన్నీ తీసి పారేసినట్టబట్టి ఇదంతా ఎందుకు చెప్పారంటే సన్యాసం తీసుకోవడం తేలిక అహమ్మ మాధ్యాత్మిక పెట్టడం కష్టం ఉపాసనలు నెల రోజులు చేశాను ఏళ్ళు ఉపాసనలు చేశాను చాలా తేలిక అహమ్మమాధ్యాత్మిక అశ్వమే భయాగం చేయడం తేలిక కోటి రూపాయలు డబ్బు సంపాదించడం తేలిక అహమ్మ మాధ్యాస విడిచిపెట్టడం సిగరెట్ హ్యాబిట్ నైనా విడిచిపెట్టగలుగుతుంది సిగరెట్ అంటే మోస్ట్ ఎడిక్టివ్ థింగ్ అది అందుకోసం ఆ దృష్టాన్ని యాభై ఏళ్ళ నుంచి కాలుస్తున్న సిగరెట్లు కూడా మానేసి మొనగా నిలబడవచ్చునేమో గాని ఆ లికు ఎడిక్షన్ నైనా విడిచిపెట్టగలడేమో గాని అహమ్మ మాధ్యాసెట్టం కష్ట ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ అలా ఉండేది కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను సంభవమేనా సాగిపోతుందా లేకపోతే అహమ్మమాధ్యాస విడిచిపెట్టాను కాబట్టి తెలియ చెప్పం లేకుండా అరుక్తి నాకు దీనికి సమాధానం ఏదో తెలుసున్నా మీరు అహమ్మ మాధ్యాసను విడిచిపెట్టి ఈ ప్రపంచంలో సుఖంగా జీవించగలుగుతారు మీకు లోకేమీ ఉండదు అంతేకాదు మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా మీరు రిటైర్ అయ్యే వరకు కంప్లీట్గా ప్రూఫ్ చెయ్యవచ్చు అహమ్మమాధ్యాస విడిచిపెట్టి ఒక ఆర్నిస్ట్ ప్రొఫెషన్ అంటే కొన్ని గ్రంథాలు వినిపించుకుంటే మాత్రం కూడా అక్కడ అహమ్మమాధ్యాస విద్య పెట్టడం అనే మాట ఉండదు ఆనెస్ట్ ప్రొఫెషన్ చేసుకున్నట్లయితే మీరు చక్కగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అహమ్మమాధ్యాస విద్య పెట్టచ్చు అంతే కాలంలో అది నెగిటివ్ ని నెగిటివ్ యాటిట్యూడ్ ని కండెమ్ చేసారు పాజిటివ్ మీరు అహమ్మమాధ్యాస విధులు పెట్టి చేసే పనిలో ఒక నూతన ఉత్సాహం మీకు నేను యథార్థం చెప్తున్నా వీళ్ళందరూ నా శిష్యుడు నేను గురువును అని అనుకుని పాఠం చెప్పి వాళ్ళ పాఠంలో ప్రాణమే ఉండదు దాంట్లో సత్తా ఉండదు సత్తుమ ఉండదు దాంట్లో పుట్టేదో గతాధులంగా పోతూ ఉంటుంది తప్ప దాంట్లో అసలు ప్రాణం ఉండదు ఏ పాఠంలో గురువు లేడు శిష్యుడు నాది లేదు ఆ పాఠమే మనుష్యులను తీసుకురాదు ఆఖరికి అంత సూక్ష్మమైన విషయంలో కూడా అహం మార్ధ్యాస నేర్పించే ఎంతో నూతనత్వము ఒక దాని ప్రాణం కోసినట్లయిపోతుంది మీకు చేసే ప్రతి పని కూడా కాబట్టి ఆ శంకరేమిటి ఇట్టు అంటే స్పష్టంగా తెలుసుకుని అహంకారము శంకరు మమకారము శక్తులు అని తెలుసుకుని దీన్ని మీరు దీని నుంచి మీరు బయటపడవచ్చు అయితే దీన్ని విడిచిపెట్టడం ఎలా హౌ టు గివ్ అప్ అహమ్మధ్యాస అహమ్మ మాన అధ్యాసను ఎలా విడిచిపెట్టాలి దీనికి ఉపాయం అని మీరు అడిగారనుకోండి ఉపాయము అనగానే దాంట్లోకి టైం ఎలిమెంట్ వస్తుంది టైం ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి దీన్ని విడిచిపెట్టడానికి ఏడాది రెండేళ్ళలో ఐదేళ్ళలో టైం పడు అని మీరు పెట్టేసుకుంటారు అంటే దాని అర్థం ఏంటో చూసినా మీరు ఇప్పుడు వెంటనే ఏమి విడిచిపెట్టేయక్కర్లేదు అని అర్థం అంతే కదండి వెంటనే మీరు విడిచిపెట్టేయక్కర్లేదు మెల్లగా విడుదల పెట్టచ్చు మీరు అలాగంటి పద్ధతిని అవలంబిస్తున్నంత కాలము మీరు దాన్ని విడిగిపెట్ట ఎందుకంటే త్యాగము టైం బౌండా టైం లెస్ అసలు ముందు మౌలికంగా మీరు అది ఆలోచించాలి త్యాగం అనేది టైం బౌండా టైం లెస్ టైమ్ల త్యాగంలో టైం ఉండదు రోగు చేయడంలో టైం ఉంటుంది మీరు ఒక నెల రోజులు పనిచేసి జీతం చేసి జీతం పట్టుకొచ్చారు ఆ డబ్బు పోగేసి పట్టుకొచ్చారు ఎంత టైం పట్టింది దానికి నేల పట్టింది అది ఇచ్చేసారు అదే భార్య చేతిలో పెట్టేయటమో లేకపోతే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసారు ఇక దాని గురించి మీరు దాని గురించి దాని దృష్టి మీకు లేదు ఇంకా మనస్సులో పట్టుకుంటే వీళ్ళు ఇచ్చి కాదు నిజంగా ఇచ్చేసారు త్యాగా చేసేసారు అంటే ఎద్రవాడి చేతిలో పెట్టేశారు మీకు ఇప్పుడే మీకేమీ సంబంధం లేదు ఆ త్యాగం ఎంత టైం పడుతుంది కాబట్టి అహమ్మమాధ్యాసని పెంచిపోషుగొచ్చుకోవడానికి టైం పడుతుంది తప్ప దాన్ని విడిచిపెట్టడానికి టైం పట్టదు దేనిలో టైం లేదో అది దాన్ని ఉపాయము అని అనరు కాబట్టి అహమ్మమాధ్యాసను మీరు విడిచిపెట్టండి అంతే అది ఏదో ఉపాయాన్ని మీరు అన్వేషించవద్దు ఒక ఆయన నాతో అన్నాడు నేను సిగరెట్ మానేయాలనుకుంటున్నాను ఉపాయం ఏమిటో చెప్తున్నాను అంటే ఏదైనా ఉపాయం ఉండదు అని చెప్పాను ఉపాయం ఉండదు నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు సిగరెట్లు మానేశావు అంటే ఇప్పుడు పదిసార్లు మానేశావు అంటే పది శాతం సిగరెట్లు మానేసిన వాడు సిగరెట్ మానేసినట్టే తాగుతున్నట్ట ఉపాయం ఉండదు కాబట్టి నువ్వు ఉపాయం కోసం అన్వేషించటం మానే నేను నీకు పద్ధతి చెప్తాను నీకు ఎదురు సిగరెట్ పెట్టు ఉంది నువ్వు నాతో ఉంటాను నీటిపైన నేను సిగరెట్ కాలుతాను అను అంటున్నాను అన్నాడు ఏదో ఆదేశంగా ఉన్నాడు అన్నాడు నేను ఈ పైన సిగరెట్ కాలుతాను ప్రాణం పోయినా కాలుతను అను సరే ప్రాణం పోయినా కాలుతున్నాను రోగం వచ్చినా కాలుతను అను ఎందుకంటే సిగరెట్ మానిస్తే ఏవో రోగం వచ్చిందనం అను అన్నాడు స్పిటల్లో లో అయినా అవుతాను తప్ప సిగరెట్ అయితే కాలుతను అని ఉద్యోగం మానేసి మెలాబిడ్డల్ని వీలు పెట్టి ఎక్కడికో అరుకు తిన్న వెళ్ళిపోతాను కానీ సిగరెట్ మాత్రం కాల్చను అను అన్నాడు సరే ఆ సిగరెట్లు పెట్టి అక్కడే పారేయద్దు పారేసే పారేసేందుకంటే ఉపాయం అవుతుంది సిగరెట్లు పెట్టి పారేసి మళ్ళీ నాలుగు గంటలు అయిన తర్వాత ఎక్కడ పారేసేయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలి అదే పెట్టుకుంటూ పెట్టుకో అదే కొడుకు పాదయో జేబులో పెట్టుకోదు నేను అనేసి అన్నాడు చంద్రు బిడ్డ మాత్రం జేబులోనే ఉండాలి ఇంటికి వెళ్ళాక మీ టేబుల్ మీద ఎగరకుండా ఉండాలి పెట్టుకో దాని నేను కాల్సనం నాతో మాటలు గుర్తు వారం రోజుల తర్వాత యాభై చెప్పుకున్నాను అని అడిగాడు వారం రోజుల తర్వాత అతను చెప్పండి నేను మాట మానే చైవ్ చెప్పుకున్నా అలవాటు అర్థమైన నేను కోరిక